ప్రార్థిస్తాం పరిశుద్ధురగు తండ్రి కృపామైడ ఎస్సు ప్రభానికి ఎంతో వన్నా నిసయ్య నిన్న నీడ నిరంతరం ఏకరీతుకున్న గొప్ప దేవ జీవం తండ్రి నీకే స్థుతులు సోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఎంతో వందాలి ప్రభావ నా దేవా నా ప్రభావ మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నైనా మీ యొక్క సన్నిధికి మేము వచ్చినాం ప్రభావ మీరు మాతో మాట్లాడండి మా జీవితాలు మా హృదయాలు అని సరిచేయం ప్రభావ మీరు ఎంతో పరిశుద్ధులనైనా మీకు పరిశుద్ధితో మేము కలిగిమే ఉండాలా ప్రభావా నైనా ప్రతి దశలోనైనా మీకు విధేయత చూపించి వినయ వైభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ మేము చేసే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయనైనా మేందో జీవితం దయచ్యం అని ప్రదిష్టమైన గొప్పదేవ మీరు ఆకలి దినాల మేము ఉంటున్నాం నైనా భయంకరమైన కాలంలో మేము మా పిలుపు మా ఏర్పాటు నిత్యం చేష్టకు మరీ జాగ్రత్త పడి జీవించాలా ప్రేమతో ప్రభావ ఐక్యత కలిగి సమాధానం కలిగి ఉండలాగానే మీ కృప దైత్యనైనా మీ కృప వెమడి కృప ప్రతి బెడక మీరు అనుగ్రహించి మన దినాల అనేకులు సువార్త మేము ప్రకటించాలా ప్రభావ నా దేవ నా ప్రభున్న ప్రతి మా హృదయాలు మేము భద్రపరచుకోవాలా వాక్యానుసారంగా మేము జీవించాలా ప్రభావ ప్రతి దశలోనైనా మాకు ఎక్కడ అవిధితుందో ప్రవ్వ వాటన్నిటి మాకు హృదయాలు కల్పించండి ప్రభావ నైనా మిమ్మల్ని పోలి మేము నడుచుకోవాలా మీ వాక్యాన్ని బట్టి మేము నడుచుకోవాలా ప్రవ్వా ప్రతి దశలో నైనా తండ్రి మిమ్మల్ని మహిమ పరిచే బిడ్డలుగా మీందు బహుగా ఫలించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసి ప్రతి చోట మీకు మమ్మల్ని శాసన పెట్టుకోండి ఈ ఆరదనంతట్లో ప్రవ్వ మీరే ఆధిపత్యం నడిపించండి మీకు పరిశుద్ధాత్మ నడిపింపు తీంచండి పాటలదారు మైంపందని వాక్యాల ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపచ్చమని ఏసు పరిశుద్ధ నామన ప్రవ్వా రాణ పెట్టి నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసి మీ మయమార్థమే మమ్మల్ని నిలబెట్టుకోమని మాతోని మాట్లాడమని ఏసుక్రీస్త పరిషత్ నామం ప్రార్థించిన నాం తండ్రి ఆమేన్ ఆమేన్ స్టార్ ప్రెసిడెంట్ పాడవే కోయిలా సుమధురా సువార్త గీతికా పాడవే కోయిలాధురా సువార్త గీతికా పరుషుద దేవుణి ఏసుని మదిలో తలచుకుని హల్లే హల్లే స్తోత్రనీ పరుశుదేవుడు ఎసుని మదిలో తలచుకుని హల్లే హల్లే స్తోత్రమణి పాడవే కోయిలా మధురా సువాత గీతికా మహిమల వెళి గేటి మహారాజు వాకై మహిమ వేడి వచ్చాడనే मधुरा सुीका मिड़ ज्ञा मान चीक दुनकेरने अंत सन्न मोसम अर्धम ब्रतक पेरने, దేవుడు వేసుని మాదిలో తలచుకొని హల్లేలుయా హల్లేలుయా స్తోత్రమని పాడవే కోయిలా సుమధురా సువాత గీతికా పాడవే కోయిలా సుమధురా సువాత గీతికా ప్రజల సిస్టర్ సూత్రం తండ్రి సుప్రభానికి వంద నాలుగు రోజా పరిశుధుడానికి సూత్రం తండ్రి మహిమ గల తండ్రి నీకే వంద నాలుగు రోజా వాక్యం చేత మాట్లాడండి ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకొని సువార్తను ప్రకటించి జ్ఞానాన్ని ఆ అభిషేకాన్ని మా అందరికీ దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసునామ నడుచున్నాను తండ్రి ఆ ఏషియా గ్రంథం ఏషియా గ్రంథం నలభై అధ్యాయం ఏడు ఎనిమిది ఏషియా గ్రంథం నలభై రెండో అధ్యాయము ఏడు ఎనిమిది వచనములు యహోవనగు నేనే షయములలో హలో సిస్టర్ వినబడుతుందా సిస్టర్ హలో వినిపిస్తుంది అయితే ఏషన్ రెండో అధ్యాయము ఏడు ఎనిమిది సిస్టర్ చదువుతాను యహోవ నాకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబందనగాను అన్ని జనులకు వెలుగ్గాను నేను నియమించి ఉన్నాను ఇక్కడ దేవుడు ఏమంటుండే నీతి విషయంలో నిన్ను పిలిచి తిని నీతి విషయంలో దేవుడు మనల్ అందరినీ ఉన్నాడు నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి అయితే మన మన అందరినీ దేవుడు ఏం చేసుకున్నాడంట చేయి పట్టుకొని ఉన్నాడు మనల్ని కాపాడిండు ప్రతి విషయంలో మనల్ని కాపాడుతూ వచ్చిండు ప్రతి బలహీనతల్లో కష్టంలో అన్నిట్లో దేవుడు మనల్ని కాపాడి ఏం చేశాడంట ప్రజల కొరకు నిబంధగా అన్ని జనులకు వెలుగుగాను మనల్ని నియమి నిన్ను నియమించి ఉన్నాడంట దేవుడు మనల్ని ఏం చేసినంట మనల్ని కాపాడి మనల్ని రక్షించి ప్రతి దాంట్లో నుంచి విడుదలిచ్చి మనకి ఏం చేసిండ అన్ని జనులకు మనము సాక్షిగా ఉన్నామంట అన్ని జనులకు మనకు సాక్షిగా ఉన్నామంటే చిన్న ఎగ్జాంపుల్ మా కుటుంబంలో మా అత్తగారి కుటుంబంలో నేను క్రిస్టియన్ గా ఉన్నానని చెప్పి మా మర్దంలో నన్ను ఏమన్నారంటే మీరే గరికే అందరు కథం నై అన్నారు నన్ను అయితే అక్కడ దేవుడు ఏం చేసిండే అట్లా చెప్పిన తర్వాత మేము చాలా రోజులు మా అత్తమ్మని కలవడానికి పోలేదు ఒక సిస్టర్ ఇంటికి పోతే ఆ సిస్టర్ ద్వారా మా అత్తమ్మ వచ్చి మమ్మల్ని కలుస్తుండే అట్లనే మాట్లాడుకుంటు అట్లనే ఉండే మేము కొన్ని రోజుల వరకు వాళ్ళు మమ్మల్ని దగ్గర రానియలే దగ్గర రానియలే మా దగ్గర మాట్లాడలేదు ఈమె అదే లో కాస్ట్ పిల్లని చేసుకున్నాడు మా అత్తగారు కొంచెం కాస్ట్ పెద్దది అయితే లో కాస్ట్ పిల్లను చేసుకున్నారని మమ్మల్ని దగ్గరికే రానియలే దగ్గరికి రానియకుండా కొన్ని రోజులు అట్నే ఉంటే మీ కానీ ఇప్పుడు దేవుడు వాళ్ళ వాళ్ళు ఎదురు ఏం చేశాడు ఇక్కడ దేవుడు ఏమంటున్నా అంటే అన్ని జనుల ఎదురు అన్ని జనుల అన్ని అన్ని జనులకు వెలుగుగా నేను నియమించున్నాను అదే అన్న వాళ్ళే ఏం చేశారు ఇప్పుడు వాళ్ళ అన్న నేను లేకుంటే అక్కడ కార్యం జరుగుతలేదు అయితే దేవుడు ఏం చేసిండే త్రోసి వేయబడ్డ రాయిని తలకు మూల రాయిగా చేసిండు ఎట్లా చేసిందంటే దేవుడు మన జీవితాలలో అద్భుత కార్యాలు చేసిండు దేవుడు మన జీవితాలలో ఎన్నో కార్యాలు చేసిండు పడక నుంచి లేవనెత్తిండు మరణం నుంచి కూడా మనల్ని లేవనెత్తుండు ఎంతనో మందిని లేవనెత్తింది దేవుడు ఎందుకంటే మనము అన్ని జనులకు నిబంధనగా దేవుడు ఒక వెలుగుగా మనల్ని నియమించున్నాడు కాబట్టి మనం దేవుణ్ణిలో ఎదుగుతా ఉండగా మనకి ఇవన్నీ వస్తూనే ఉంటాయి కానీ స్టార్టింగ్ లో అయితే నేను చాలా బాధపడ్డా అందరూ మమ్మల్ని తృణీకరించు ఎవరు మమ్మల్ని దగ్గర రానియలే దగ్గర రానియకున్నా కూడా మేమేం చేసినామంటే దేవుని దేవుని గట్టిగా పట్టుకొని ఆయన ఆయన ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటా ఆయన సేవ చేసుకుంటా మేము ఉన్నాం కాబట్టి దేవుడు ఏం చేసిండే అన్ని జనులకు వెలుగుగా నిన్ను నియమించున్నాను అయితే మేము కొత్త కొత్తగా ప్రేరపారు పోయేటప్పుడు ప్రేరపారులో మాకు ప్రార్థన నేర్పియలే ప్రార్థన చిన్నగా నేర్పించు ప్రార్థన చేస్తున్నాము సరిగా రాలే అయితే ఒకటి ఏం చేసిందంటే వర్షిప్ ఒకటి నేర్పించుండు బాగా హెల్లుయా అలెలుయా అలెలుయా చేయమని చెప్పారు అది ఒక్కటి తప్ప నాకు ఏది రాకపోతుండే ప్రార్థన అంతా ఎక్కువ రాకపోతుండే మామూలుగా చేసేదాన్ని ప్రార్థన వర్షిప్ అలలియో అలలియో ఈజీగా ఉంటే ఉండని అదే చేసుకుంటా పోయినా అయితే ఇక మేము ప్రార్థన చేసేది మా ఇంటి ఎదురుగా అవతలికి ఒకళ్ళు ఉండే వాళ్ళు ఏం చేశానంటే వాళ్ళు రోమన్ క్యాథలిక్స్ అనమాట అయితే వీట్లనే ప్రార్థన నేను మంచిగా చేస్తున్నానని పక్క వాళ్ళు ఎవరు చెప్పారు చెప్తే ఇక వాళ్ళకి ఏం చేశారు మా పాపకు పానం బాగలేదు ఒకసారి ప్రార్థన మా పాపకు అంటే సరే అని నాకు ప్రార్థన రాదు ఏమి రాదు అలలుయ్య కొంచెం ప్రార్థన వచ్చు ఇక నేనేం చేసినా అంటే ఆమె వచ్చినప్పుడు చిన్నగా ప్రార్థన చేసిన ఆమె నెత్తి మీద చేయి పెట్టి హలలుయ్య అలలు అలలుయనే అంటున్నా ప్రార్థన ఎక్కువ రాదు నాకు అయితే అట్లా చేస్తూ ఉండంగా ఏమైందంటే ఆమెల నుంచి ఇట్లా పాము లాగా ఇట్లా కింద ఇట్లా చేస్తుంది అట్లా చేసేట నాకు ఒకటేసారి భయం నాకు ఏం చేయాలని తెలుస్తలేదు ఏం చేయాలా ప్రభా ఏం చేయాలో ప్రభా అని నాకు ఏం ఆలోచన వస్తలేదు ఇక మళ్ళీ నేనేం చేసిన ఆమె నేను చెప్పేసి మళ్ళా ఆ సిస్టర్ ని పిలిచి చెప్పినా మీరు చర్చకు తీసుకెళ్ళండి అక్కడ అందరూ కలిసి ఎక్కువ ప్రార్థన చేస్తే మంచిగా అయితే అప్పటి నుంచి ఈ ఏరులో చాలా మంది రక్షణలో వచ్చిండ్రు ప్రార్థన సిస్టర్ మంచిగా చేసేది ప్రార్థన దయ్యాలు పోతాయి చాలా మంది రక్షణలో వచ్చినారు కాబట్టి ఇక్కడ దేవుడు వాక్యానుసారం ఏమంటున్నంటే అన్ని జనులకు నేను వెలుగుగా నేను నియమించున్నాను అయితే మనం అందరము అన్ని జనులకు వెలుగుగా ఉన్నాం కాబట్టి దేవుని రాకడం సమీపం ఉంది కాబట్టి మనం ఏం చేయాలా అన్ని సువార్త ప్రకటించి అనేకుల అనేకులకు మనం దేవుని వైపు మళ్లించాల ఎనిమిదో వచనం ఏమంటుందంటే యోహో యోహో నేనే ఇదే నామము మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చేవాడను కాను నాకు రావాల్సిన సూత్రమును విగ్రహములకు చెందని అని ఇక్కడ ఏమంటుంది దేవుడు నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడను కాను ఆయనకు చెందవలసిన స్తోత్రము ఆయన్ దేవునికే చెందాలా అట్లా మేము ఒక అన్యుల ఇంట్లోకి కూడా పోయి ప్రార్థన చేసినాం ప్రార్థన చేస్తే ఆ ఇంట్లో దేవుడు కార్యం చేసాడు కార్యం చేసిడు ఊక పిలుస్తా ఉన్నారు కానీ ఇంకా రక్షణలో వాళ్ళు రాలే అయితే ఈ దేవుని వాక్యానుసారంగా ఏముందంటే అన్యజనులకు వెలుగుగా ఉండాలా దేవుడు మనలందరినీ అట్లా వెలుగుగా నిలబెట్టాలా అనేక మందిని దేవుణంలోకి నడిపించాలా దేవునికి చెందాల్సిన సూత్రము ఆయనకే చెందుటట్టు మనము ప్రయాసపడాల అట్లా ప్రార్థన చేయాల అట్లా ఆత్మ పొందుకోవాలా ఇప్పుడు ఏముంది ఉత్త అలలి అలలిగా చేస్తేనే ఆమె నుంచి సైతాన్ ఉరుకోచి బాగా ఇది చేసింది నాకైతే భయమైపోయింది అప్పుడు అయితే అప్పుడు సరిగా తెలియలే ఇప్పుడు సైతాన్ కూడా ఎలగొట్టే శక్తి అభిషేకము దేవుడు ఇచ్చిండు కాబట్టి మనం అది వాడుకోవాల ఇంకో వాక్యం తీసుకోండి మొదటి కోరింది పదిల ఇరవై మూడు సిస్టర్ చదవండి సిస్టర్ ఎవరం మొదటి కొరంతేలు పదిల ఇరవై మూడు పదో వచ్చిన పదమో అధ్యాయము ఇరవై మూడో అన్ని విషయముల అందు నాకు స్వతంత్రము కలదు అన్ని చే చదవండి అన్ని విషయములందు నాకు స్వతంత్రము కలదు గాని అన్ని చేయదగినవి కావు అన్నిటి నాకు స్వతంత్రము కలదు కానీ అన్ని క్షేమాభివృద్ధి కలగజేయు అయితే ఇక్కడ ఏమంటున్నావు అన్ని విషయముల నాకు స్వతంత్రము స్వాతంత్రము కలదు గాని అన్ని చేయదగినవి కావు మనకు దేవుడు అన్నిటి విషయంలో స్వాతంత్రం ఇచ్చాడు అన్నీ మనం చేయగలం కానీ కొన్ని విషయంలో చేయదగినవి కావు ఆ కొన్ని విషయంలో ఏమంటే మనకు మనకు ముందే తెలుసు ఏమి చేయాలనో ఏమి చేయకూడదు అన్నిటి ఎంతో నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలగదు మనం మనము ఏవి చేయకూడదు అది చేయకూడదు చేసిన మనకు క్షేమము కలగదు ఇంకోటి కూడా చూడండి సామెత పదిలో మూడు ఆరు సామెత పదిలో పది పదిలో మూడు మూడు సిస్టర్ మూడు ఆరు పంతుని ఆకలి కొనియడు ఇదేనా సిస్టర్ ఒక నిమిషం అదే సిస్టర్ యహోవా నీతిమంతుని ఆకలి కొననీయాడు భక్తిహీనుని ఆశను భంగం చేయ అయితే ఇక్కడ ఏమంటుడు నీతిమంతులను దేవుడు ఎప్పుడు ఆకలి కొననీయడంట నీతిమంతుడు యహోవ నీతిమంతుని ఆకలి భక్తిహీనుని ఆశ భంగము చేయను ప్రపంచంలో ఏముందంటే మంచి చెడులు రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి రెండున్నాయి చెడులు చెడు విషయంలో భక్తిహీనులు ఎక్క దాని వైపు మొగ్గు చూపిస్తారు మనం ఏం చేస్తామంటే మన మనం నీతి కాబట్టి దేవుడు ఏం చేస్తాడంట మనల్ని ఆకలి కొననీయాడు అయితే భక్తిహీనులు ఏం చేస్తారంట మన మీద దృష్టి ఉంచాడంట ఎప్పుడు దేవుని బిడ్డల మీద ఆ సైతాను దృష్టి ఉంచుతూనే ఉంటదంట మన ఆశ భంగము కావాలా మనము ఆకలి మనం దేవునికి సాక్షిగా ఉండకుండా చేస్తుంది అక్కడ దేవుడు వాక్యం ఏం సెలవిస్తుందంటే నీతిమంతుని ఆకలి ఎప్పుడు ఎప్పుడు దేవుడు నీతిమంతుని ఆకలి కొన యొక్క ఆశను దేవుడు ఎప్పుడు తృప్తి పరుస్తాడు భక్తిహీనుడు ఎప్పుడు ఎప్పుడు మన మన ఆశ తృప్తి పరచొద్దని సైతాన్ చూస్తా ఉంటది కాబట్టి దేవుడు ఏం చేస్తుండంటే ఆ భక్తిహీనుని ఆశ భంగము చేస్తాడు ఆ యొక్క ఆశను భంగం చేసి మన హృదయ వాంతులను దేవుడు తీరుస్తాడంట ఇంకా ఆరు వచ్చినాం స్టూడెంట్స్ నీతిమంతుని తల ఆశీర్వాదం వచ్చును మనత్కారము భక్తిహీను నోరు మూసివేయను నీతిమంతుని తల మీద ఆశీర్వాదములు వచ్చును బలత్కారము భక్తి నోరు మూసివేయును అయితే నీతిమంతుల మీద ఆశీర్వాదం వస్తుంది ఆశీర్వాదం వస్తేది దాంతో పాటు మన కష్టాలు కూడా వస్తాయి ఆ కష్టాన్ని మనం ఏం చేయాలా జయించాలా ఏస్తు నామంనా మనం దా కష్టాన్ని బాధను జయించాలా మన కొంచెం మనకి ఏదన్నా వచ్చిందానుకో ఏదన్నా బాధ తట్టుకునే శక్తి కొందరిలో ఉండేది కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటాడు అంటే నీతిమంతులు తల మీద ఎప్పుడు దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు బలత్కారం బలత్కారము భక్తిహీను నోరు మూసివేసాను అయితే మనం బలహీనులు గుందా రోగంగా ఉన్నప్పుడు కూడా ఏం చేస్తారంట ఈ భక్తిహీనులు వాళ్ళు నోరు మూసుకోరు వాళ్ళు ఏదో ఒకటి చేస్తా ఉంటాడు ఏదో ఒకటి అంటా ఉంటారు ఏంది వీళ్ళు ఇంత ప్రార్థన చేస్తును ఇంత చేస్తును వీళ్ళకి ఈ రోగం ఎట్లొచ్చింది ఈ బాధ ఎట్లా వచ్చింది నష్టం ఎట్లా వచ్చింది ప్రతిరోజు వాళ్ళకి అదే ఉంటది కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటుండే మనం నీతిమంతులుగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంట మన మీద మనకు ఆశీర్వాదం ఇస్తాడంట ఆ సైతాన్ యొక్క నోరును దేవుడు మోయిస్తాడంట ఇంకో వాక్యం చూసుకుంటాం కీర్తన కీర్తన వన్ ఉన్నతమందు ఆసీనుడయ్యి ఏ సిస్టర్ నూట పదకొండు నూట పదకొండు ఐదు సిస్టర్ తన ఎందు భయభక్తు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకును అయితే ఇక్కడ దేవుడు ఏమంటుండంటే తన ఎందు భయభక్తులు ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకము చేసుకోను తన నిబంధనను యేసు ప్రభు మనకు నిబంధన చేశాడు ఏం నిబంధన అంటే మనకు అన్ని మంచి నిబంధన బైబిల్లో ఉన్న మొత్తం వాక్యాలన్నీ మనకు ఆశీర్వాదకరమైన నిబంధనలే అయితే ఇక్కడ ఏమంటుండంటే తన ఎందు మనము ఆయన భయభక్తులు తన ఎందు ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు అయితే మనం ఏ మనం ఆయనలో ఉన్నాం కాబట్టి దేవుడు ఏం చేస్తాడంట మనకు ఆహారం ఇచ్చిండు ఆత్మీయ ఆహారం ఇచ్చిండు అన్ని రకాల ఆశీర్వాదాలు మనకి ఇచ్చిండు కాబట్టి ఎందుకంటే ఆయన నిబంధన ఆయన మాట చెప్పున మనం నడుచుకుంటున్నాం కాబట్టి నిత్యము తన జ్ఞాపకము చేసుకొని ఇంకోటి చూసుకుంది సిస్టర్ రోమ రోమ అధ్యాయము పదిహేనుల ఒకటి నుంచి మూడు మొదటి అధ్యాయము మొదటి కాదు సిస్టర్ పదిహేను అధ్యాయము ఒకటి నుంచి మూడు కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోష సంతోషపరచు కొనక బలహీనుల దౌ దౌర్బాల్యాల్యున్న ఇంకా రెండు కూడా చదవండి తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగున్నట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని అందు అతనిని సంతోషపరచవలనని క్రీయిస్తు కూడా తాను తాను సంతోషపరుచుకునలేదు గాని నిన్ను నిందించు నిందలు పడను అయితే ఇక్కడ కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక అయితే మనం బలవంతులమైన మనము అయితే మనము దేవుల్లో ఏసులో బలవంతులై ఉన్నాం కాబట్టి మనలను మనము సంతోషపరచుకొనక బలహీనులను దౌర్బాల్యము దౌర్బాల్యములను భరించుటకు బద్దులై ఉన్నాము అయితే మనము మనము అన్ని అన్ని తెలుసు దేవుడు మనల్ని బలవంతులుగా చేసిన వాక్యం ద్వారా క్రియల ద్వారా నడత ద్వారా అన్నిట్లో దేవుడు మనల్ని ఆరోగ్యం విషయంలో అన్నిట్లో దేవుడు మనల్ని బలవంతులుగా చేసినాం కాబట్టి మనల్ని మనము సంతోషపరుచుకొనక అయితే దేవుడు నాకు అన్ని ఇచ్చాడు నాకేంది అని మనల్ని మనం సంతోషపరచుకొనక బలహీనులను దౌర్బాల్యములను భరించుట బద్దులై ఉన్నాము దౌర్బాల్యం అంటే బలహీనులు బలహీనులు అయితే ఎవడైతే దేవుణ్లో ఉన్నారు కానీ దేవుణంలో బలహీనులై ఉన్న వారిని మనం ఏం చేయాలంట భరించుట బద్దులై ఉన్నాము దేవుల్లో బల ఇప్పుడు దేవుడు కొత్త నిబంధనలో పాత నిబంధనలో పది ఆజ్ఞలు ఇచ్చిండు కొత్త నిబంధనలో రెండే ఆజ్ఞలు ఇచ్చిండు రెండు ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ నిన్ను వల్ల ప్రేమించు అని అనే ఆజ్ఞ ఉంది అయితే ఇప్పుడు ఇందులో ఏమంటున్నాంటే బలహీనులను బలహీనులు బలహీనులు కొంతమంది వాక్యంలో లేకుండా కొంతమంది అనేక దీంట్లలో చోలిపోయి ఉంటారు అట్లా బలహీనులుగా ఉన్న వాళ్ళని మనం ఏం చేయాలా వాళ్ళని బలపరచాలా బలపరచాలంటే పొరుగువాని నిన్ను వల్ల నీ పొరుగువాణిని ప్రేమించు నిన్ను వల్ల నీ పొరుగువాణిని శత్రువులనే ప్రేమించాల దేవుడు ఏమంటు శత్రువులనే ప్రేమించాల ఇక నువ్వు స్నేహితుల్నే ప్రేమిస్తే లాభం ఏంది శత్రువులను ప్రేమిస్తేనే శత్రులనే ఇప్పుడు వాళ్ళు బలహీనులై ఉన్నారు బలహీనులు వాళ్ళనే నువ్వు బలపరిస్తే అప్పుడు మనం అప్పుడు ఏమవుతుంది బలహీనులనే మనం బలపరిస్తే వాళ్ళు దేవుళ్ళ ఇంకా ఎక్కువ వస్తారు దేవుని యొక్క ప్రేమ ఇంకా ఎక్కువ వాళ్ళలో వచ్చేస్తుంది వచ్చేసి వాళ్ళు కూడా దేవుల్లో స్థిరపడాలని చెప్పి ఇంకా ముందుకు వస్తారు లేదు మనము ప్రేమ ఉన్న మనకు ప్రేమించిన ఇంకా మనం ప్రేమిస్తే లాభం ఏంటి పొరుగు పొరుగు వారిని ప్రేమించాలంటున్నాం పొరుగువారు ఎవరంటే మన శత్రువులు మన శత్రువులు దేంట్లోన కావచ్చు శత్రువులు అలాంటి వాళ్ళని మనం ప్రేమి ప్రేమించాలని దేవుడి ఇక్కడ ఏమంటుంది తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు కలుగునట్లు మనలో ప్రతి మేలైన దాన్ని అతని మేలైన దాని అందు అతనిని సంతోషపరచవలేని అయితే పొరుగువాని క్షేమాభివృద్ధి కొరకు మనము ప్రార్థన చేయాల వాళ్ళ గురించి మనలో ప్రతి వాడు మేలైన దాన్ని పొరుగువానికి మనం చేయాలి ఇక్కడ పొరుగువాన్ని ప్రేమించమంటుండు పొరుగువాడంటే మనకు శత్రువులే పొరుగు వాళ్ళు మిత్రులు పొరుగు శత్రువులు మనకు పొరుగు వాళ్ళు కొన్నిసార్లు అలాంటి శత్రువులను మనము ప్రేమించి వాళ్ళని ఏం చేయాలా పొరుగువాన్ని క్షేమాభి వాళ్ళకు క్షేమం కలిగినట్లు క్షేమాభివృద్ధి కలిగి క్షేమాభివృద్ధి అంటే అన్నిట్లో క్షేమం రావాలి వాళ్ళ వాళ్ళ కష్టాల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో అన్నిట్లో వాళ్ళకు క్షేమాభివృద్ధి కలుగుతటకు దేవుడు ఏమంటాడు నన్ను నమ్మి మేలు చెయ్యి అంటాడు మనం ఏసుప్రభుని నమ్మి మనం ఏసుప్రభులో ఉన్నామో ఏసుప్రభులో వాక్యనుసారంగా ఉన్నాం కాబట్టి ఆయనను నమ్మి మనము మేలు చేయాల మనం మేలు చేయాలా మనలో ప్రతివాడు వాడు మేలైన దాని ఎందు అతన్ని సంతోషపరచవలను మేలైన దాన్ని తీసుకొని అతన్ని సంతోషపర కేవలం మనం ఏం చేసాం దేవుని వాక్యం ఉంది బైబుల్ ఉంది వాక్యం తెలుసు జ్ఞానం తెలుసు అని మనం ప్రకటించుకుంటా పోతా ఉంటే దేవుడి ఇచ్చిన ఆజ్ఞలను మనం పాటించకపోతే ఇతరుల క్షేమా కలగటకు మనము ఏమాత్రము దాంట్లో నడు ట్టు లేదని అనిపించుకోవాలి అయితే ఇక్కడ దేవుడు అట్లా అంటుండు తన పొరుగు వాని క్షేమాభివృద్ధి కలిగినట్టు మనలో మనలో ప్రతి వాడు దాన్ని అతన్ని సంతోషపరచవలని మేలైన దాన్ని అంటే వాళ్ళు బాధలో ఉన్నప్పుడు దేవుని వాక్యం చెప్పి మనకు తోచినంతది మనం వాళ్ళకు చేస్తే దేవుడు ఎక్కడ ఏమంటుండే దేవుని నా మేలు చెయ్యి మంచి చెయ్యి అంటుండు అది మనం జరిగిస్తూ పోవాలా మూడో వచనం ఏమంటుంది క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు కానీ నిన్ను నిందించి వారి నిందలను నా మీద పడెను అని వ్రాయబడినట్లు ఆయనకు సంభవించింది ఇక్కడ ఏమంటుడు క్రీస్తు కూడా తన్ను తాను సంతోషించ సంతోషపరుచుకొనలేదు ఏసు ప్రభు తన తన సంతోషపరచుకోలేదు కానీ నేను నిందించు వారు నిందలను యేసు ప్రభు మీద పడ్డ నిందలు కూడా ఆయన నా మీద పడేను అంటే అట్లాంటి నిందలు మన మీద కూడా పడతది కాబట్టి మనం ఏం చేయాలంటే మన మనది మనం సంతోషపరచు పరచబడకుండా ఎవరి మీద నిందలు నిందలు బాధలు కష్టాలు వస్తే వాళ్ళ దగ్గర పోయి మనం వాళ్ళ ఆ యొక్క బాధలు ఆ నిందలు ఆ అవన్నీ మనం అనుకొని ఏం చేయాలా వాళ్ళ నిమిత్తము మనము ప్రయాసపడి వాళ్ళ గురించి మనం విజ్ఞాపన ప్రాథం చేసి వాళ్ళని లేవనెత్తాల వాళ్ళని లేవనెత్తి దేవుని వైపు మళ్లించుకొని వాళ్ళని దేవుడు సాక్షి బిడలుగా నిలబెట్టాల దేవుడు మనకు అప్ప చెప్పిన అప్పని ఖచ్చితంగా చేయాల ఇంకో వాక్యం తీసుకోండి మొదటి కొరంది పదమూడులో పదిహేను సిస్టర్ మొదటి కొరంతీల పదమూడుల పదమూడు సిస్టర్ కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అయితే ఇక్కడ కాగా విశ్వాసం ఇక్కడ ఏమంటుండడు పౌరు భక్తుడు ఏమంటుడు అంటే విశ్వాస కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు మనలో ఉండాల విశ్వాసం లేకుండా మనం ప్రార్థన చేసే ప్రార్థన జవాబు రాదు నిరీక్షణ మనం ప్రార్థన చేసిన తర్వాత మనకి వెంటనే జవాబు రాదు నిరీక్షణ కలిగి మనం ఉండాల ఇక్కడ మన లూకాసు కూడా విసుకగా ప్రార్థన చేయవాలనని దేవుడు ఒక ఉపమానం చెప్పిండు అయితే విధవరాలు ఆ కఠిన హృదయుడు అయినా న్యాయధిపతి దగ్గర పోయి ప్రతిసారి నాకు న్యాయం తీర్చు న్యాయం తీర్చి ఆయన అంటే ఆయన చెయ్యలే ఆయన కూడా ఈ విధవరాలు ఏం చేసింది నిరీక్షణ కలిగి ఆయన ఆయన ఆయన దగ్గర అడిగితే ఏం చేసిండు ఆయన హృదయం కరిగింది కాబట్టి ఇక్కడ మనకు విశ్వాసం ఉండి ప్రార్థన చేస్తే కూడా కొన్నిసార్లు మనకు జవాబు రాదు జవాబు రాకున్నా కూడా మనం ఏం చేయాలా నిరీక్షణ కలిగి దేవుని దగ్గర విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలా ఇంకోటి ఏమంటు ప్రేమ ఈ మూడు నిలిచును ఈ మూడు నిత్యము నిలిచును కాబట్టి వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అయితే ప్రేమనే శ్రేష్టమైనది కాబట్టి ఆ ప్రేమను మనము ప్రతి చేయాల ప్రేమను మనం ప్రతి చూపిస్తూ ఉండాలా దేవుని యొక్క ప్రేమ చూపిస్తూ ఉండాల దేవుని యొక్క ప్రేమ చూపిస్తూ ఉండాలంటే మనం ప్రేమించిన వాళ్ళనే ప్రేమించొద్దు ప్రేమించిన వాళ్ళకే మనము శువార్త చెప్పుకుంటూ ఉండద్దు తెలియని గురించి మనము సువార్త ప్రకటించాలా నేను టైం దొరికినప్పుడల్లా ఇక్కడ చాలా మంది దగ్గర నేను వెళ్తాను ప్రేర్కి వెళ్తాను ప్రేరికెళ్ళి చాలా మందిని బలపరతా చాలా మందిని దేవుడు కృపబట్టి వాళ్ళు మంచిగా అయినరు కానీ రక్షణలో రాలే కాబట్టి వాళ్ళు రక్షణలో రావాల అయితే ఈ మూడవది శ్రేష్టమైనది కాబట్టి మనం పగవారినే ప్రేమించాల పగవారికే మనం సువార్త చెప్పాలా వాళ్ళనే లేవనెత్తాలా వాళ్ళని దేవుని వైపు మళ్లించాల మనం చెప్పిన వాళ్ళకే చెప్పుకొని ప్రయోజనం లేదు ప్రేమించిన వాళ్ళనే ప్రేమిస్తే ప్రయోజనం లేదు మనం ప్రేమించని వాళ్ళు శత్రువుల్ని మనం ప్రేమిస్తే దేవుడు శత్రువులని మిత్రులుగా మార్చే దేవుడు శత్రువులు ఎదురుగా విందు భోజనం చేసే గొప్ప దేవుడు కాబట్టి మనం ఈ మూడోది ప్రేమ అనే దాని శ్రేష్టమైన ప్రేమ దాని గురించి మనము ప్రయాసపడాలి ఇంకో సిస్టర్ మొదటి కొరంది పదహారుల పదమూడు పద్నాలుగు మొదటి కొరంతీలు పదిహేను పదహారు అతి పదహారు సిస్టర్ పదహారేమో పదిహేను వచ్చినమా కాదు సిస్టర్ పదమూడు పద్నాలుగు మెలుగుగా ఉండు విశ్వాస నిలకడగా ఉండు పౌరుషము గలవారై ఉండుడి బలవంతులై ఉండుడి మీరు చేయు కార్యములని ప్రేమతో చేయుడి అయితే మెలుకోగా ఉండుడి విశ్వాస నిలకడగా ఉండు పౌరుషం గలవారై ఉండుడి బలవంతుల ఉండి అయితే ఇక్కడ ఏమంటుడు మెలుకువగా ఉండాలా మెలుకు ఉండాలి పేతులు కూడా అంటుడు మెలుకువుగా ఉండి ప్రార్థన చేయమంటుడు మెలుకుగా ఉండి విశ్వాస మనం నిలకడగా ఉండాలా విశ్వాస మందు ఉండాలా ప్లస్ విశ్వాస నిలకడగా ఉండాలా పౌరుషం గలవారై ఉండుడి బలవంతులై ఉండుడి ఇవన్నీ మనకు రావాలంటే మనంతలో మనకు స్వయంగా రాదు మనం దే దేవు ఆయన వాక్యనుసారం ఉండి వాక్యం ధ్యానిస్తూ ఇతరులకు ప్రకటించు ప్రేమతోటి ఇతరులకు ప్రకటించుతూ ఉంటే అవన్నీ మనలో వస్తాయి విశ్వాసము విశ్వాసం మనలో నిలకడగా ఉంటది పౌరుషం గలవారి ఉంటది మనం మేల్కగా ప్రాథం చేసి మనం బలవంతులై ఉంటామంట బలవంతులై ఎప్పుడు ఉంటామంటే దేవుని యొక్క అభిషేకం మనలో ఉండి దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకొని దేవుడు ఏం చేస్తాడంట ఇవన్నీ మనకు ఇస్తారంట మీరు చేయు కార్యములు ప్రేమతో చేయడి మీరు చేయు కార్య మనం ఏ పని చేసినా కూడా ప్రేమతో చేయాలా తీసుకుంటూ చేయొద్దని ఇక్కడ పావులు భక్తుడు చెప్తాను సిస్టర్ ఇప్పుడు యోహన్ శువార్త పదిలా ఇరవై ఏడు సిస్టర్ నా కొరలు నా స్వరము విను అదే అదే సిస్టర్ నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటిని నిత్య జీవంకు నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీని నశింపవు ఎవ్వడను వాటిని నా చేతిలో నుండి అపహరింపరు అయితే ఇక్కడ ఏమంటుందంటే పౌరు భక్తుడు ఏమంటుందంటే నేను నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును అయితే మనం ఏమంట దేవుని గొర్ర గొర్రెలం మనం కాబట్టి స్వరము ప్రతిరోజు మనం వింటునం ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా కళల ద్వారా దర్శనాల ద్వారా ఆయన స్వరము మనం వింటున్నాం కాబట్టి దేవుడు మనల్ని నేను వాటిని ఎరుగుదును దేవుడు ఏమంటున్నా నేను వాళ్ళని ఎరుగుతా నా గొర్రెలు నా స్వరము వినును మనం యేసుప్రభు యొక్క స్వరము ప్రతిరోజు వింటున్నాం కాబట్టి నేను వాటిని ఎరుగుతును నేను దేవుడు మనల్ని ఎరుగుతాడు కాబట్టి మనం ఆయనను వెంబడిస్తున్నాం మనం ఆయనను వెంబడించి ఆయన సేవ చేస్తున్నాం కాబట్టి మనము ఆయన గుర్రలం నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను దేవుడు ఏం చేస్తున్నా మనకు నిత్య జీవం ఇస్తున్న కనుక అవి ఎన్నటికిని నశించిపోవు మనం దేవుణంలో ఉన్నాము దేవుని వాక్యాన్ని దానిస్తున్నాము ఆ ప్రేమ విషయంలో అన్నిటి విషయంలో మనము దేవుని దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నాం కాబట్టి దేవుడు ఎన్నటి ఎన్నటికి నిత్ నిత్య జీవమిస్తాడు ఎన్నటికి మనము నశించిపోము ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపాడు దేవుడు ఏమంటుండే ఎవరు కూడా నశించిపోడు ఎవరు ఎవరు కూడా దేవుడు ఇచ్చే ఆశీర్వాదము ఎవరు ఎవరు కూడా ఆయన చేతుల్లో మనల్ని తీసుకోలేరు ఆ సైతాన్ చేతుల నుంచి మనము వెళ్ళిపోము అయితే ఇంకో వాక్యం చూసుకోండి మొదటి పేతరు ఐదుల ఆరు ఎనిమిది ఐదో అధ్యాయము ఆరు ఆరు నుంచి ఎనిమిది సిస్టర్ దేవుడు తగిన సమయ మందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన దళితమైన చేతి క్రింద దీన మనసు దేవుడు సగిన సమయందు మిమ్ముని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనుషుల ఉండి దేవుడు ఏం చేస్తాడంట మనకు తగిన సమయం సగిన సమయమందు మనల్ని హెచ్చి మిమ్ముని హెచ్చిస్తా అంటుండు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనుషుల ఉండి దీన మనుషులై ఉండి మనం దీన మనుషులు మన తగ్గింపుగా ఉండాల ఎటుగుడుగా మనకు వాక్యాలు వస్తే దేవుని సేవ చేస్తున్నాము ఆయన చెప్పి మనం అట్లాగా దేవుడు ఏమంటుండంటే నిన్ను నువ్వు తగ్గించుకుంటు దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు నిన్ను నేను హెచ్చిస్తా అంటుండు ఏమంటుండు తగిన సమయం మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతికి చేతికి చేతి క్రింద దీన మనుషుల ఇంకేమంటుంది ట్వంటీ ఎయిట్లు ఏమంటు ఎయిట్ సెవెన్లు ఆయన మిమ్ముని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఆయన ఏసుప్రభు ఎల్లప్పుడూ కునుకొడు నిద్రపోడు అంటుడు ఆయన కునుకుండా నిద్రపోకుంటున్నాడు కాబట్టి మన చింత ఆయన మీద వేస్తే ఏమంటుడు ఆయన మిమ్మను గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత ఆయన మీ మీద వేయుడి ఏసుప్రభు మన గురించి దేవుని బిడ్డల్ని ఎప్పుడు ఆయన విడవడు నశింప చేయని మనని బలవంతులుగా పెడతాడు మన సంతోషంగా పెడతాడు మనకు కావలసిన అక్కర్లని దేవుడు తీరుస్తారు కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటుండో మీ చింత పడదు నీ చింత యావత్తు నా మీద వేయుడి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకుగా ఉండెడి మీ విరోధైన అపవాది గర్జించు సింభం వల్ల ఎవరిని మింగుదుమా అని వెతుకుచున్నాడు తిరుగుచున్నాడు ఇక్కడ ఏమంటుండు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకుగా ఉండెడి మీ విరోధైన అపవాది గర్జించు సింభం వల్ల ఎవరు మింగుదుమా వెదుకుచున్నాడు ఇక్కడ ఏమంటుడు నిబ్బరమైన బుద్ధి గలవారై నిబ్బరమైన బుద్ధి నిబ్బరం ఎప్పుడో సంతే మనకు బాధలు వచ్చినప్పుడు అది భరించలేము అయితే ఇక్కడ దేవుడు నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండాల మీ విరోధైన అపవాది గర్జించే సింభం వల్ల ఎవరిని మింగుదమా అని గర్జించే సింభం వల్లే ఇప్పుడు మనం అనుకోవచ్చు సైతాను గర్జించే సింభం వల్లే తిరుగుచుంది ఎవరిని మింగుదామా అని అయితే మనం మనల్ని మనం అనుకోవచ్చు మనల్ని మనం ధైర్యపరచుకోవచ్చు ఎందుకంటే మనం వాక్యంలో ఉన్నాము మనం దేవుల్లో ఉన్నాము మన ప్రాధంలో ఉన్నాము సైతాన్ మన దగ్గరికి రాదు అని మనం అనుకుంటాం అంత ధైర్యంగా ఉన్నాం అందుకే దేవుడు వాక్యం సెలవిస్తే మనం సంతోషంగా ఉంటాడు బలవంతంగా ఉంటాము మనం ప్రేమ కలిగి ఉన్నాము దేవుని శువార్త ప్రకటిస్తున్నాం కాబట్టి సైతాను మన దగ్గరికి రాదు అని మనం అనుకుంటాం ఇక్కడ వాక్యం ఏమంటుందంటే సైతాను అపవాది బిరోధైన అపవాది గర్జించ సింహం వల్ల ఎవరిని మింగుదామా అటువంటి ఏసుప్రభే లూకాసు వార్తలో నాలుగవ నాలుగవ అధ్యాయంలో చెప్తుండదు ఏసుప్రభ నలభై రోజులు ఉపవాసం ఉన్న తర్వాత కూడా ఏసుప్రభకు అన్ని తెలుసు వాక్యం తెలుసు సైతాన్ని ఎట్లా జయించాలా తెలుసు సైతాన్ని దగ్గర రానియొద్దని కూడా తెలుసు ఆయన కూడా ఏం చేసింది సైతానం ఏం చేసింది గర్జించే సింహం వల్ల ఎవరిని మింగుదామా అని వెదుగుచున్నది కాబట్టి ఏసు ప్రభు వాక్యంలోన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన సంపన్నుడు సమస్తం చేయగల సమర్థుడు అన్నిట్లో నుంచి దేవుడు అందరినీ విడిపించే దేవుడు అంత శక్తి కలిగిన దేవుని దగ్గర కూడా సైతాన్ని పోయి వాదిస్తుంది కాబట్టి ఇక్కడ ఏమంటుండంటే నిబ్బరం గల బుద్ధి గలవారై మనం మేలుకగా ఉండాలా సైతను మనం వాక్యంలో ఉన్నా ప్రాధనలో ఉన్నా దేంట్లో ఉన్నా కూడా సైతాను ప్రతిరోజు మనల్ని జలడు పట్టిస్తా ఉంటది ప్రతిరోజు మనల్ని కావలిగాస్తా ఉంటది దేవుని బిడ్డల మీదనే దానికి అనుదృష్టి ఉంటది కాబట్టి మనం ఏం చేయాలంటే నిబ్బురమైన బుద్ధి గలవారై మేలుకగా ఉండి అపవాదిని అపవాది అనే సైతాన్ని మనము గద్దించి గద్దించి దాని నుంచి మనం విడుదల పొందాలా అనేక బిడల్ని మనము దేవుల్లో నడిపించాల ఇంకోటి సిస్టర్ రెండో పేతురు రెండో పేతురు మూడున్న పద్నాలుగు సిస్టర్ వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతికరము గలవారై ఆయన దృష్టికి పుష్కలంకులు గాను రహితులు గాను కనపడునట్లు జాగ్రత్త పడుడి అయితే ప్రియులారా కొరకు మీరు కనిపెట్టు వారు గనక శాంతము గలవారై అంటే వీటి కొరకంటే వీటి కొరకంటే మీరు కనిపెట్టు వారు వీటి కొరక అంటే దేవుని రాజ్యం గురించి మనం కనిపెడుతున్నాం దేవుని మార్గం గురించి కనిపెడుతున్నాం దేవుని వాక్యాల్లో కనిపెడుతున్నాం దేవుని ఆత్మ గురించి కనిపెడుతున్నాం దేవుని అభిషేకం గురించి మనం కనిపెడుతున్నాం ఇతరులకు దేవుని సువార్త ప్రకటించాలనే ఆ తాపత్రయం మనలో ఉన్నది కాబట్టి దేవుడు ఏమంటుండంటే మనకు మనలో అవన్నీ ఉన్నది కాబట్టి ఏమంటుండు శాంతము గలవారై మనం ఏం శాంతం ప్రతి దాంట్లో శాంతం గలబారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను ఆయన దృష్టికి నిష్కలంకలుగాను నిందారహితులు రహితులుగాను కనబడున్నట్లు జాగ్రత్త పడవెళ్ళను ఇక్కడ మనము మనం దేవుల్లో ఉన్నాం కాబట్టి దేవుడు చెప్తున్నాడు శాంతం గలబారై ఉండాలా నిష్కలకంగా ఉండాలా నిందారహితులుగా మనము కనబడాలా ఎందుకంటే నిందా రైతులు కనబడాలంటే ఎవరు మన అన్ని జనులు సైతాను అన్ని జనుల దాంట్లోకెళ్ళే మన లేపుతాడు మనల్ని అననికి కాబట్టి ఇటు విషయంలో మనం కొంచెము జాగ్రత్త కలిగి ఉండి దేవుని సువార్త ప్రకటిస్తుంటే అన్నిట్లో మనము కష్టం వచ్చినా బాధ ఎవరు ఏమి నిందలు పెట్టినా కూడా దేవుడు ఏమంటుండో నిబ్బరమైన బుద్ధి గలవారి మనం మెలుకగా ఉండి ప్రాథం చేసి దేవుడు దీని అన్నిట్లో నుంచి మనల్ని లేవనెత్తడు మనం కూడా దేవుల్లో స్థిరంగా ఉండి పొరుగువారిని ప్రేమించి శత్రువులనే ప్రేమించాల శత్రువులనే ప్రేమించాల మాటి మాటికి దేవుడు అదే నీ పొరుగువాని ప్రేమించు నీ పొరుగువాణిని ప్రేమించాను రెండే ఆజ్ఞలు ఇచ్చిండు అయితే రెండవది ముఖ్యమైనది కాబట్టి మనం పొరుగువాన్ని ప్రేమించాలా శత్రువునే ప్రేమించాలా ప్రేమించిన వాళ్ళే మనం ప్రేమిస్తే ప్రయోజనం ఏంది ప్రేమ ప్రేమించని వాళ్ళు ప్రేమ చూపించిన వాళ్ళకే ప్రేమ లేని వాళ్ళకే మనం ప్రేమ చూపించి వాళ్ళని అందరినీ దేవుల్లో నడిపించి దేవుని రాకొర కొరకు ప్రతి బిడ్డను సిద్ధపరిచి మనం కూడా మనం ప్రయాసపడాల దేవుడు చిన్న వాక్యం దీవించిన గాక వాక్యం కోసం ప్రార్థించండి ప్రే చేయాలి సుదండ్రి ఇస్తూ ప్రభానికి వందనాలు రాజా నీ వాక్యం ద్వారా మాట్లాడిన తండ్రి ప్రభానికే వందనాలు రజ నీకు విరోధంగా మేము వాక్యనుసారంగా నీకు విరోధంగా ప్రభా మమ్మల్ని ఒకసారి క్షమించి నీ వాక్యనుసారంగా నడుచి నడుచుకొని నీ యొక్క దీవన్ల ఆశీర్వాదాలు మేము పొందుచు నీ రాక కొరకు అనేక బిడ్డల్ని నీ వైపు మళ్లించే బిడ్డలుగా మార్చి ప్రతి పాపిని నీ మార్గంలో నడిపించ కృపను మా అందరికీ దయచేసి నీ నామనికి స్తోత్రం నైనా పరిశుద్ధురా గొప్ప దేవ జీవం గల వేసయ్యా నీకెంతో వన్నాలు ప్రభావ నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న గొప్ప తండ్రి నీకేస్తూలు స్తోత్రం అయినా మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి మీ పాతల దగ్గర కూర్చొనైనా మీ వాక్యం కృపా భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించడానికి నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయా వాకెందరూ మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకే నీకు ఎంతో వర్ణాలు ప్రభావ కృతజ్ఞతాస్తుతులు ఘనత మహిమ ప్రభావంలో నీకే చెల్లించుకుంటాను నేను నా దేవా గురించి మేము ప్రార్థిష్టం దేవా దేవిశిస్తారు తండ్రి మీరు ముట్టండి ప్రభావ మీరు స్వస్థపరచండి ప్రో నా దేవా ప్రభా బయటకు సంపూర్ణ ఆరోగ్యంతో ఇచ్చేయండి ఓ దేవాసు ప్రభా నా తండ్రి కలువరిశిలలోనైనా మీరు పొందిన గాయాలలో స్వస్థతం చే ప్రభావ బయటకు సంపూర్ణ స్వస్థత మేము ప్రకటిస్తున్నాం నైనా ఏసుక్రీస్తున్నాము స్వస్థపచ్చండి కుటుంబీకులంతా రక్షణ పొందాలా వాళ్ళ భర్తకు రక్షణ పొందాలా ప్రభా ఆ రీతిగా ప్రభా రాసస్ బెదర్ గురించి మేము ప్రార్థిష్టం దేవ అక్కడ క్యాన్సర్ రోగం ఎత్తున దురాత్మని గద్దిస్తున్నాను ఏ స్వీకరిస్తున్నాము క్యాన్సర్ రోగం ఇచ్చిపోయి ఎలిఫోని ఆజ్ఞాపిస్తున్నాను నేకరిస్తున్నాము వీడికి సంపూర్ణ స్వస్థత మీరు అనుగరించండి ప్రతి పాపములకు క్షమించిన ఆ కుటుంబ రక్షణ మార్గం అనుగరించండి ఆ రీతిగా ప్రభావ ఎంతో మంది ప్రభావ మీ సన్నిధికి మేము తీసుకొస్తున్నామైనా గొప్ప దేవన తండీ బిడ్డలందరి గురించి మేము ప్రార్థిష్టమైనా మీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిష్టమైనా మీ కృప వెంబడి కృప అనుగ్రించండి ఎవరైతే ప్రభావ ప్రార్థనా ఓ ప్రభా ఉన్నారో ప్రభా వాళ్ళందరి గురించి మేము ప్రాదిష్టమైన ప్రతి ఒక్కరిని కుటుంబాన్ని పేరు పేరు మీరు దీవించి ఆశ్రవదించండి స్వస్థతలు దచ్చేయండి ప్రతి అనారోగ్యాలు కొట్టివేండి ప్రభా నా దేవానికి ఎంతో వర్ణాలు ఇస్తే ప్రభా మంచి ఆరోగ్యం దేండి ఎవరైతే రక్షణ పొందలేదో ప్రభావ వాళ్ళంతా రక్షణ పొందాలా ప్రభావ నైనా ప్రతి ఒక్క బిడ మీ తట్టు ఆకర్షించుకోండి రాత్రి కళా సమయంలోనైనా ప్రతి ఒక్క బిడ మీరు దర్శించండి ప్రభా నా దేవానికి ఎంతో వర్ణాలు ఇస్తాయా మీరు ఆకడ తొరుగుంది మేము సిద్ధపడాలా నీకులు మేము సిద్ధపరచలా ఆయన మీకు కృపద ఇచ్చేనైనా కేబిపిఎం గ్రూప్లో ఉన్న బ్రదర్ సిస్టర్ అందరి ప్రతి కుటుంబాల చుట్టూ మీ అగ్ని కంచె పెట్టండి ప్రభా మీ దూతలకు ఆభలకించండి ప్రతి చీకట్ శక్తి మీరు బంధించండి ప్రభావ నూతనంగా ప్రభుత్వ ఎక్కువ మీరు అభిషేకించి వలస సేవ పరిచయం మీరు ఆశ్రదించి ప్రతి చోట మీ కొరకు శాసన పెట్టుకోండి అయినా అంత్య దినాల్లో ప్రభావా చివరి దినాల్లో మీరు ఆకరి దినాల్లో మేము ఉంటున్నాం ప్రభావా ఎక్కడ తీసినా నైనాంత భయంకరమైన కాలం నైనా ఈ చివరి కాలంలోనైనా మీ కొరకు ప్రభావ మేము జీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి నా దేవా అనేక చోట్ల మీ కొరకు సాక్షులుగా మేము ఉండాలా ప్రభావ అనేకులు ప్రభావ మీకు నీతి మార్గంలో మేము మేము ఉండాలా ప్రభావ అలాంటి కృపా భాగ్యం మాకు అందరికీ అనుగించండి ఎవరైతే రాలేదా కుటుంబాలుగా మీరు జీవించండి మీ సేవ పరిచయం ఉంటుండేగా మీరు ఆస్వాదించండి నూతనగా అభిషేకించి మీ కొరకు గొప్ప సాక్షి పెట్టుకోండి అయినా సేవలో విశేషమైన అద్భుతాలు జరిగించండి అనేకులు ప్రభావ రక్షణ బంధువులాగనే కృపద ఇచ్చని ఈ చివరి అంత మేము ఉంటుందిగా ప్రభావ అయినా ఐసయ్యా మీకు పరిశుద్ధాత్మత మేము నింపబడాలా మీ వాక్యంలో మేము బలపడాలా అనేకులకు ప్రభావ మీకు నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాలా సైతన్ శక్తుల నుంచి బంధకాల నుంచి రోగాల నుంచి ప్రభావ ప్రతి ఒక్కరికి విడుదల కల్పించాలా ప్రభావ అనేక ప్రాంతాల్లో వెళ్లి ప్రభా మీ వాక్యాన్ని ప్రకటించేలాగానే మీ కృపమ్మకు అందరూ అనుగరించమని ప్రార్థిష్టం నూతనమైన అభిషేకం దయచేయండి ఎక్కువ సమయం ప్రార్థనలు మేము గడపాలా మీ వాక్యంలో సంపూర్ణంగా నానబడాలా ప్రభావ అలాంటి కృపమ్మకు అనుగరించమని ప్రాధిష్టమైన గొప్ప దైవానికి ఎంతో వందాలైనా ఈ ఆరాధన పాల్గొన్న ప్రదర్శిస్తారు అందరూ మీరు ఆస్వాదించండి బలపరిచే కుటుంబంలో ఉన్న ప్రతి అవసర లెక్కలు తీర్చండి ఆర్థికంగా మెరుగుపరచండి అయినా ప్రార్థన చేసిన ప్రతి కుటుంబాలన్నింటి గురించి మీ పాదసంధిలో మరోసారి జ్ఞాపకం చేస్తారు అందరినీ ప్రవ మీ కృప కారనిక్రమం చూపించండి మీ కృప విమడి కృప అనుగ్రహించినైనా తక్షణ కార్యం జరిగించి అందరిని స్వస్థపరిచినైనా మీ కొడుకు సాక్షిలో పెట్టుకుని రామ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావం తండ్రి నీకే చెల్లించుకుంటూ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకి అందరికీ సదాకాలం తోడయిన్నును గాక ఆమెన్ ప్రెజరాన్ సిస్టర్ అందరికి ప్రెజరాడు అందరికీ